శ్రీకు నమే ఓం శృతి స్మృతిపురా భగవత్పాదశంకరం లోక శంకరం సవేత్తి వేద్యం తర్వ అదేనండి అదేవిధంగా శ్లోకం పూర్తి చేసేద్దాము న్యస్తా విదిత విదిత్యాోధస్వ శాంతి కదా పరో బోధే్యనుభగో కథం జనజాయతే బోధయే శాస్త్రం లోమాకృతి ఈ శ్లోకం కొంచెం చిత్రమైన శ్లోకం దీన్ని చాలా కాషస్ గా మీరు అప్రిషియేట్ చేయాల్సి ఉంది ఇప్పుడు చూడండి పరమాత్మ పరమాత్మ ఏది అనే మన ప్రశ్న ఇక్కడ లక్ష్యము పరమాత్మ గురించి ఏవో కొన్ని విశ్వాసాలను పెట్టుకుని సమ్ బిలీఫ్ ఏవో ఆ బిలీఫ్ కి తగ్గట్టుగా దేవుడు వైకుంఠంలోనూ కైలాసంలోనో ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అన్నీ కూడా బిలీఫ్ చేస్తాన్స్ దానికి తగ్గట్టుగా ఏవో పూజలు కర్మలు ఉపాసనాలు చేసుకుని ఆ దేహత్యాగం అయిన తర్వాత పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తాము అని కేవలము బిలీఫ్లో ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఏముండవు ఇష్యూస్ ఏముంటాయి వాళ్ళు ఏంటంటే ఇంతవరకు ఏవో కొన్ని పుణ్యాలు చేశారు ఇంకొంచెం పుణ్యాలు కావాలంటే చేసుకోవచ్చు మరికొన్ని పుణ్యాలు చేయాల్సి ఉంటుంది చేస్తారు ఇంతవరకు ఏవో కొన్ని తీర్థయాత్రలు చేశారు మరికొన్ని తీర్థయాత్రలు చేస్తారు కొన్ని దానాలు చేశారు మరికొన్ని దానాలు చేస్తారు దట్ ఈస్ ది గోల్డ్ అంతకుమించి వాళ్ళు సాక్షాత్కారము అని వాళ్ళు ఏమనుకోవట్లేదు అలాంటి చర్య అయిపోవాలి ఇప్పుడు ఆ పరమాత్మని ఈ జన్మలో మనం తెలుసుకుని మన ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని మోక్షాన్ని పొందాలి అని వాళ్ళు అలా ఎవరు అనుకోరు కూడా మామూలుగా కర్మ చేసేవాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు It is a religion allowed, it is a religion of belief and also it is a post-mattham religion. Post-mattham means that it is pranthyaagantharuvata, it is not possible. That is a religion, but if it is immediate, it is not possible, it is not possible, it is not possible. So, I am not able to so, say that, I am not able to say that, కాబట్టి అదే ఒక మోడల్ ఆ మోడల్ గురించి మనకేమీ విరోధం లేదు ఆ మోడల్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది అక్కడ ఈ జన్మలో ఈ జన్మలో ఏదో అయిపోవాలి అనేటువంటి బాగా దగ్గరికి పెడితే రక ఎక్కువైపోతుంది ఈ జన్మలో ఏదో అయిపోవాలి అనే లక్ష్యము లేక గోల్ వాళ్ళకి ఒకే వాళ్ళ విషయాల్లో ఉంటాయి ఇంకా వీళ్ళు వేదాంతాలకు వస్తారు ఈ మధ్యకాలంలో ఏమన్నా తయారైందంటే వేదాంతానికి వచ్చిన వాళ్ళు కూడా మన ఇండియాలో ఇండియాలో ఇండియాలో వేదాంతాలకు వచ్చిన వాళ్ళు కూడా ఆ వేదాంత ఆ రెలి వేదాంతాన్ని క్వాసీ రెలిజియన్ కింద దాన్ని పెట్టేసుకుని కాలక్షేపం చేసేసుకున్నారు క్వాసీ రెలిజియన్స్ కదా పార్టీ రెలిజియన్లు ఉంటాయి వేదాంతానికి వస్తాడు బ్రహ్మచారీగా ఉంటాడు వ్యవసాయం ధరిస్తాడు లేకపోతే ఎల్లో బట్టలు ధరిస్తాడు లేకపోతే తెల్ల బట్టలు ధరిస్తాడు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు తర్వాత రిసైటేషను పూజలు ఏదైనా మంత్రాలకం అంతే తప్ప నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే గోల్తోటి ఉండడు అప్పుడు కూడా సమస్య అప్పుడు కూడా హీ ఇట్ ఈజ్ ఆల్ దాంట్లో అదో ప్రవాహంలో పడిపోతూ ఉంటాయి ఇప్పుడు హృష్ణ కేసులో ఆశ్రమాలే ఉంటాయి ఆశ్రమాలలో రూలు ఏమిటంటే ఉదయం సాయంకాలం తప్పనిసరిగా హారతికి అటెండ్ అయితే రాదు అది రూల్ కాబట్టి పొద్దున్న హారతి ఉంటుంది గంటలు గంట కొట్టడము లేకపోతే తబలాలు ఇలాంటివన్నీ ఉంటాయి గంట హోట కొట్టుకోవడం దాన్ని గట్టిగా కొడుతూ ఉంది మేడం హారతి ఆరింటికి మొదలవుతుంది ఆరు గంటలు కొట్టేయడం దాని తర్వాత హారతి సందర్భంగా ఏవో పాటలు ఉంటాయి జై జగదీ షహరే అని ఏదో ట్యూన్లో ఏదో పాటలు ఉంటుంది ఆ పాటను హారతి ఇచ్చేసి దళం పెట్టుకుని ఒక హాఫ్ అవర్ ఉంటుంది అది పొద్దున్న అది పూర్తి చేయటం హాఫ్ అవర్ ఉంటుంది అది పూర్తి చేయటం మిగతాప్పుడు చుట్టి మీకు ఎలా కావాలంటే అని తెలుసుకోవచ్చు అలాగే సెట్ అయిపోతారు ప్రదాంతం అనే పేరుతో కూడా సెట్ అయిపోతారు అలాగే ఈ ఆర్థడాక్స్ పీపుల్ ఉన్నారు వాళ్లకు కూడా వేదాంతాన్ని వాళ్ళు చదువుతారు తప్ప పాండిత్యం కోసం చదువుతారు తప్ప ఇప్పుడు అర్జెంటుగా మోక్షం వచ్చేసేయాలి అనేటువంటి పక్కన వాళ్ళకి లేదు వాళ్ళు ఒక నిర్ధారణ చేసి పెట్టేసరి కానీ మోక్షము వంద జన్మల దాకా రాదు అయితే సెటిల్ అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా నెక్స్ట్ జన్మ వస్తుందంటే కూడా పెళ్ళను పడుతుంది ఎందుకంటే వాడు వంద జన్మల లిస్ట్ లో నెక్స్ట్ జరిగిన మోక్షం అంటే కూడా కంగారు పడతారు వాడికి మోక్షం కాదు వాళ్ళని పక్కన పెట్టే నేను కేర్ఫుల్గా ఒక ఇష్యూని బిల్డప్ చేసుకొస్తున్నాను కొంచెం ఓపిగా ఓటుకు పట్టండి వీళ్ళెవళ్ళు కూడా మోక్షాల గురించి ఆలోచించటం లేదు యదార్థం చదివి సందర్భమైనా కావచ్చు చదవని సందర్భమైనా కావచ్చు దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోక్ష ఇప్పుడు ఒకటి ఉన్నారు వాడు ఏమంటాడంటే నేను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంతే వాడి కగ టాపిక్ ఆఫ్ డిస్కషన్ అయితే ఏమని చెప్తున్నారు చూడు పరమాత్మ అనేది నీకు తర్వాత తెలుస్తుంది ముందు ప్రజ్ఞానం అనేది తెలుసుకో ప్రజ్ఞానం అంటే ఒకటో తెలుసుకో ఎలాగో తెలుసుకోవడం ప్రజ్ఞానం అంటే ఏంటి చూడు నీవు నీకు ఈ అనుభవం ఉన్నదా ఇది నేను ఉన్నాను అనే అనుభవాన్ని తెలుస్తోందా తెలుస్తోంది నేను ఉన్నాను అని తెలుస్తోందా లేదా మీకు తెలియట్లేదా తెలుస్తోందా ఎందుకంటే దాని కథ నాకు తెలియట్లేదంటే నేను బండం పెట్టాల్సింది నేను ఉన్నానా లేదా అనే సందేహం ఏమైనా ఉందా లేదు కదా నేను లేను అనే అభిప్రాయం ఏం లేదు కదా కాబట్టి నేను ఉన్నాను అని తెలుస్తోంది నేను ఉన్నాను అనేది అనుభూ అనుభవానికి వస్తోంది తెలుసుతోంది అంటే అర్థం ఏంటి నేను ఉన్నాను అనేది అనుభవానికి వస్తోంది దేని వలన నేను ఉన్నాను అనేది మీకు తెలుస్తోంది బికాస్ ఆఫ్ లాకే తర్వాత జాగ్రత్త అవస్థలో ఈ జగత్తంతా అనుభవానికి వస్తోంది లేని వాళ్ళ ఎవడైనా అనొచ్చు జగత్ అనుభవానికి వస్తుందంటే జగత్తు ఉంది కనుక ప్రకాశిస్తోంది కనుక అన్నాడు అనుకోండి హీ ఈజ్ నాట్ ఈవెన్ స్టూడెంట్ ఆఫ్ లేదాంత లంత స్టూడెంట్ ఎవడవుతాడు నా ఎందు ఒక చైతన్యము గలదు ఒక వెలుగు కలదు ఆ వెలుగులో ఈ జగత్తు తెలుస్తోంది నాలో ఒక తెలివి గలదు కాబట్టి జగత్తు జాగ్రత్త అవస్థ అనుభవానికి వస్తోందా దేని కారణంగా జాగ్రత్త అవస్థ అనుభవానికి వస్తోంది స్వప్నావస్థ అనుభవానికి వస్తోంది దేని వలన స్వప్నావస్థ అనుభవానికి వస్తోంది అలాగే సుశుక్తి కూడా ఏమీ లేదు అనే రూపంగా ఆనందము అనే రూపంగా మనకు అనుభవానికి వస్తోంది తర్వాత సుశుక్తి అనుభవాన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు నిద్ర లేచేప్పటికీ నిద్రపోయి లేచారనుకోండి రాత్రి తెల్లవారులు హాయిగా నిద్రపోయి తెల్లవారు సమయం లేచారనుకోండి మీకు ఒక చెప్ప శక్యము కానీ ఫ్రెష్నెస్ ఒక ఉత్సాహశక్తి మీలో ఉంటుంది చెప్పశక్యం మీకు సమా మీ సంసారంలో లక్షల ఉండొచ్చు ఇప్పుడు పేషెంట్ హాస్పిటల్లో ఐసీయూలో ఉంటాడు వాడింత పేషెంట్ వాడికి చాలా సమస్యలు ఉండొచ్చు కానీ వాడికి రాత్రి బాగా నిద్ర పట్టిండే పొద్దున్నే నిలిచాడు లేచాడు ఇది ఫ్రెష్ నెస్ పేషెంట్ కూడా మిగతా సమస్యలు ఏవో అంటే తర్వాత తర్వాత శరీరంలో ఒక శక్తి శరీరము ఇంద్రియములు మనస్సు ఇటు మూడింటికి కూడా ఒక శక్తి అనుభవానికి వస్తుంది దేనివల్ల అది ఎలా శక్తి ఆ ఫ్రెష్నెస్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది సుశుక్తి అనుభవంలో కాబట్టి సుశుక్తి అనేది ఒక గొప్ప అనుభవం అది చాలా గొప్పగా మనకి అనుభవానికి ప్రతిరోజు ఏమీ తెలియకుండా హాయిగా నేను నిద్రపోయాను ఇప్పుడు ఉత్సాహంగా నిద్రలేచి ఉత్సాహంగా ఉన్నాను అనే అనుభవము మనకు చక్కగా కలుగుతోంది ఈ అనుభవము వస్తోంది అంటే అది అనుభవానికి రావడానికి మూలంలో ఏ వెలుగు కాలదు దానికే ప్రజ్ఞానము అనిపే ప్రజ్ఞానం అంటే ఏదో తెలుస్తుంది కదండి ఆ వెలుగు ఒక అవేర్నెస్ ఒక తెలివి లోపల ఉన్నది ఆ తెలివి కారణంగా ఈ జగత్తు ఈ మూడు అవస్థలు ఈ దేహం అనుభవానికి వస్తుంది దేహము ఇది దేహము అనే అనుభవానికి వస్తుంది ఆ వెలుగు కారణంగా ఇది చూపు నా చూపు బాగుంది నా చూపు బాగులేదు నేను ఇప్పుడు చూసుకున్నాను నేను ఇప్పుడు చూడడం మానేసి కళ్ళు మోసుకున్నాను అని ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి దాని మూలంగా ఆ తెలివి కారణంగా ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే నేను ఆలోచిస్తున్నాను అని మీకు తెలుస్తూ ఉంటుంది మీకు మనస్సులో పది పది విధములుగా అనేక సంకల్పాలు పొందుతున్నాయి అని మీకు తెలుస్తూ ఉంటుంది బుద్ధిలో మీకు బుద్ధిలో ఉండే సంస్కారములు వాసనలు పాండిత్యము ఇలాంటివన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి పెట్టుకుని తగ్గినట్లయితే మీకు అందరికీ కటుగా ఉంటుందని నేను ఆ స్విచ్ ఉంది కదా నేను యూజ్ చేయనప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది లేకపోతే అది గడగడగడ గడగడగడ అంటూనే ఉంటుంది ఓకే నేను ఎప్పుడు యూజ్ చేయడం మానేస్తాను అప్పుడు పుట్టస్తుంది స్విచ్ ఇప్పుడు కాదు జనరల్ గా కనుక ఇవన్నీ నేను ఉన్నాను అనే అనుభవం బుద్ధి ఇప్పుడు మీరు మీకు తెలియకుండానే తెలిసినట్లుగా డబా ఇస్తున్నారనుకోండి కానీ మీకు తెలుస్తూ ఉంటుంది లోపల అయితే డబా ఇస్తున్నా మీకు తెలుస్తూ ఉంటుంది అంటే ఒక తెలివి ఉన్నది ఆ తెలివికి బుద్ధి ఎందుకు ఈ జ్ఞానం లేదు అని తెలుస్తూ ఉంటుంది అయినా కూడా డబా ఇస్తున్నాము అని తెలుస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధిని కూడా అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటుంది ఆ తెలివి ఎందు బుద్ధి కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ తెలివి ఎందు నేను అనేది అనుభవానికి వస్తూ ఉంటుంది అటువంటి ఒక ప్రజ్ఞానము మీ దానికే ఆ తెలివికే ప్రజ్ఞానము అని పేరు అటువంటి ఒక ప్రజ్ఞానము మీ ఎందు కలదు ఏమండి ఇప్పుడు మీరు అనగచ్చు మాకు కావాల్సింది పరమాత్మ ఎవరు మాకు పరమాత్మ కావాలి అని మీరంటే శివటమని చెప్తుందంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆ ప్రజ్ఞానం నుంచి విడిపోయి ఉన్నారా లేదు ఏనాడైనా ఆ ప్రజ్ఞానం నుంచి ఒక్క అంగుళం దూరంగా జరిగి మీరు ఉన్నారా ఉండగలరా గత కాలంలో ఎప్పుడైనా ఏ క్షణమైనా గడచిన జీవితంలో ప్రజ్ఞానం నుంచి మనం బయటకు వచ్చేసినాము అనే పరిస్థితి ఎప్పుడైనా ఉందా లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు ఆ ప్రజ్ఞానం నుంచి దూరంగా పోగలుగుతారా లేదు వర్తమాన కాలంలో మీ ఉనికి మీ ఎగ్జిస్టెన్స్ ఆ ప్రజ్ఞానమునందు మాత్రమే గలదు అనే దాంట్లో సందేహం ఏదైనా ఉండదా లేదు ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అది ఏ బ్రహ్మ అంటే అర్థమేమిటి మీరు అనాత్మయైన జగత్తుని పట్టుకోవాలని అనుకున్నా మీరు పట్టుకోలేరు మీరు రోజుకి వంద సార్లు మీరు చెప్పుకుంటారు ఈ జగత్తున్నది దీంతో నేను కలిసి ఉన్నాను ఇది నన్ను ఉన్నది నేను దీన్ని పట్టుకున్నాను ఇది నాది అది నాది నేను దీనికి సంబంధించిన వాళ్ళను అని మీరు వంద సార్లు చెప్పుకుంటారు యు టెల్ యువర్ సెల్ఫ్ హండ్రెడ్ టైమ్స్ ఇన్ ఎడే బట్ స్టిల్ మీరు జగత్తుని పట్టుకోవడం అన్నది కాదు ఎందుకంటే మీరు జగత్తు అనాత్మ ఇప్పుడు ఈ ప్రకాశము ఈ కేబుల్ని పట్టుకోగలదా ఈ కేబుల్ ప్రకాశానికి అతుక్కుంటుందా ఎప్పుడన్నా లపాన్ని కలిగిస్తుందా ఎన్నడూ ప్రకాశము సపోజ్ ప్రకాశము తనను తాను ఈ టేబుల్ నాది ఈ టేబుల్ నాది అని వంద సార్లు అనుకున్నా కూడా ఈ టేబుల్కి ప్రకాశానికి సంబంధం ఉండనే ఉండదు ఆ విధంగా ఈ జగత్తుతోటి నాకు సంబంధం ఉందని మీరు వంద సార్లు మీకు జగత్తుతో సంబంధం లేదు తర్వాత ఈ దేహము నాది అని మీరు పుట్టినప్పటి నుంచి గిట్టి వరకు మీరు రోజుకి వంద సార్లు చూపిన కొన్ని లక్షల మీరు చెప్పుకున్నా దేహము నేను మిక్స్ అయ్యే ప్రసక్తే లేదు ఆ ప్రజ్ఞానము దేహము మిక్స్ అయ్యే ప్రసక్తే లేదు ప్రజ్ఞానము దేహము ఎన్నడూ మిక్స్ అవ్వదు ఏది కూడా ఆకాశంతో మిక్స్ అవ్వదు ఆకాశము ఆకాశమే మిగతావన్నీ వాటి స్థానంలోవే ఉంటాయి కాబట్టి ప్రజ్ఞానము దేహంతో ఎన్నడూ మిక్స్ అవ్వదు ప్రజ్ఞానము దేనితోటి మిక్స్ అవ్వదు దేనితోటి కలవదు మీరు వంద సార్లు మీకు మీరు చెప్పుకున్నా మీరు దేనితోటి లేపాన్ని పొందరు కావండి అది ఆ అది అసంగం దేశకాలముల యొక్క ప్రవేశము దాని ఎందు లేదు ఎందుకని దేశము ఆ ప్రజ్ఞానము నుండి అనుభవానికి వస్తూ ఉంటుంది అది దేశానికి అతీతంగానే ఉంటుంది కాలము ఆ ప్రజ్ఞానము నుండి మాత్రమే మీకు ఆ అనుభవానికి ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడు మీరు సంకల్పం చేస్తారో అప్పుడే కాలం ఉంటుంది ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నా కాలం లేదు సడన్ వాచి చూసా అప్పుడే కాలం ఉంటుంది పచ్చి చూసినప్పుడే కాలం ఉంటుంది ఎంత కాలము ఉండదు కాబట్టి దేశకాలములు ఆ ప్రజ్ఞానంలో అనుభవానికి వస్తూ ఉంటాయి ఆ ప్రజ్ఞానము స్వతహాగా దేశకాలముల కంటే కూడా అతీతముగా ఉంటుంది అటువంటి ప్రజ్ఞానము ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎవరు మీరు అది మీ అయితే మీరు ఒకదానికి అలవాటు పడి ఉన్నారు ఏమిటి నేను జీవుణ్ణి ఫలానా కులం వారిని ఫలానా ఆఫీసర్ని ఫలానా స్త్రీకి భర్తను అయితే పురుషులకు భార్యను నేను అయోగ్యున్ని పాతిని ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాను అని ఇలాగా అనుకోవడానికి అలవాటు పడున్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చే శృతి అయ్యా మీ అంది ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞానమే పరమాత్మ అని చెప్పింది అనుకోండి అప్పుడు మీరేమంటారంటే జూకులు వేస్తున్నారు మీరు నేను పరమాత్మ వెళ్ళవుతాను అని మీరు లేదా పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి ఆయన లక్ష్మీదేవి అనే ఆవిరికి మొగుడు నేను వెంకమ్మ మొగుడు ఆయన లక్ష్మీపతి వెంకమ్మ మొగుడు లక్ష్మీపతి మొగుడు ఒకటో వెళ్ళవుతారు అని దిస్ ఈజ్ హౌ మీరు దేవుడి గురించి అంటే నేను ఆ దృష్ణాల్లో ఎందుకు చెప్పానంటే మీరు దేవుడికి పెళ్లి చేసి పెట్టి నేను పెళ్లి చేసుకున్నానని మీ పెళ్లిని మీరు ఖాయం చేసుకుని దేవుడికి ఇంకో పెళ్లి ఖాయం చేస్తే అద్వైతం ఎక్కడి నుంచి రాదు కదా అందుకోసం ఆ దృష్టాంతం అలా చెప్పారు మరి వంద భావించకుడు కాబట్టి మీకు దేవుడు అంటే ఇన్ని నోషన్స్ అన్న ఫిక్సేషన్లో ఉండి మీ గురించి మీకు అన్ని నోషన్స్ ఫిక్సేషన్లో ఉంటే మీరు సర్వకాలముల ఎందు పరమాత్మ స్వరూపులే అయి ఉన్నారు మీ ఆ బోధ ఆ తెలివి అదే పరమాత్మ అనే మాట మీకు ఎవరు చెప్పగలడు మిమ్మల్ని ఎవడు కన్విన్స్ చేయగలుగుతాడు కన్విన్స్ చేయలేరు ఆ బోధయే పరమాత్మ చూడండి రెండు విషయాలు చెప్తున్నా మీకు మీరు వంద సార్లు చెప్పుకున్నా మీరు ఎన్నటికీ దేహము కాలేరు యు ఆర్ నెవర్ ద బాడీ ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు కన్విన్స్ హండ్రెడ్ టైమ్స్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ తర్వాత మీ దైవత్వాన్ని మీరు వెయ్యి సార్లు నిరాకరించినా మీరు ఆ దైవత్వం నుంచి వీడిపోయి ఎన్నడూ లేనే లేరు మీరు వయస్సార్లు ఈ దేహమే నేను ఈ దేహమే నేను నేను జీవుణ్ణి అయోగ్యుణ్ణి పాపిని పుణ్యాత్ముణ్ణని మీరు వయ్యసార్లు చెప్పుకోండి అయినా కూడా మీరు అదేమీ కాదు మీరు వైఎస్ఆర్లు దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఆయన లక్ష్మీపతి భూదేవికి ప్రభువు నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి నేను దేవుణ్ణి అవుతాను నేను దేవుడి కంటే భిన్నంగానే ఉన్నాను అని మీరు ఇంకో వయ్యసార్లు చెప్పుకున్నా మీరు ఆ దైవత్వం కంటే భిన్నంగా లేరు ఇప్పుడు మిమ్మల్ని గెడ్డం పట్టుకుని బతిమలాడి మీ ప్రజ్ఞానమే పరమాత్మ అని ఎవడు చెప్తాడు మీరు తెలుసుకోవాల్సి ఉంటుందంటే హూ కెన్ డూ దాట్ యాజ్లాంగ్ దీని డెనయల్ అంటారు పాకిస్తాన్ వాళ్ళు డెనయల్ అంటే దృశ్యాం చెప్పిన మా దగ్గర టెర్రరిస్ట్ల వాళ్ళు లేని ఉంటూ ఉంటారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేదా దాన్ని డెనయల్ మీ స్వరూపము ప్రజ్ఞానం అవునా కదా ఏమో మాకు తెలియదన్నది మేమేమో పాపాత్మలము ఇప్పుడు పుస్తకాలు వస్తున్నాయి స్నానం చేసిన ఏం పవిత్రలేం కావాలి అని మీరు అంటుంటే మీరు పుస్తకాలు స్నానం చేయండి నేనేమీ కాదంటలేదు ఇంకే అసలు చెప్తున్నాను మీరు కొత్తగా పవిత్రులు అవ్వాలని మీరు అంటూ దట్ ఈస్ వాట్ యు అర్ సేమ్ హూ టెల్ యూ దట్ ఈస్ ప్రజ్ఞానం మీద నిత్యశుద్ధము అది ఎప్పుడూ పవిత్రమయ్యేది కాదు పవిత్రము చేయనక్కర్లేదు హూ విల్ టెల్ యూ హు కెన్ నోబడీ కెన్ టెల్ యూ ఇక్కడ విచారించం ఏమంటున్నారంటే నువ్వంత మందుడుమై ఉన్నప్పుడు నీ బుద్ధిలో తత్వాన్ని ప్రవేశపెట్టడం నా వల్ల ఎక్కడ అవుతుందంటున్నారా ప్రజ్ఞానం బ్రహ్మ ఒక ఆయన పాఠం చెప్తున్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ దానితోసేపు పాఠం అయిపోయింది పాఠం అయిపోయిన తర్వాత నన్ను ముట్టుకోకు దూరంగా ఉండు అన్నాడు అంటే ఎవరో ఒకటి పుడారు కానీ విజ్ఞానం బ్రహ్మ అన్నారు తర్వాత దేహములు భిన్నంగా ఉంటాయి అంతఃకరణాలు భిన్నంగా ఉంటాయి కానీ ప్రజ్ఞానంలో భేదం ఉండదు ప్రజ్ఞానము అద్వయము తరంగాలు వేరువేరుగా ఉంటాయి తప్ప తరంగముల లోతులోకి వెళ్తే సముద్రము లోతులలో సముద్రము వేరువేరుగా ఉండదు అంత ఒక్కటిగా ఉంటుంది కాబట్టి ప్రజ్ఞానము ఏకము అద్వయము కాబట్టి నువ్వు దూరంగా ఉండు అంటే వాడిలో ఉన్న ప్రజ్ఞానము నాలో ఉన్న ప్రజ్ఞానము ఒకటే కదా దూరంగా ఉండడం ఈ మాట అనగానే ఆయన ఏమంటాడో చెప్తున్నా చెప్పమంటారా పాఠం అయిపోయింది కదా ఇంకా అయింది అంటున్నావు పాఠం అయిపోయింది కదా పాఠంలో మాటది లోకంలో కూడా అదేనా నేను ఒకసారి రాజమండ్రిలో పాఠం చెప్తున్నాను అహం బ్రహ్మాస్మి తత్వమశి పాఠం చెప్తుంటే ఒక ఆయనకి ఇక్కడ వర్షం తప్పకోలేక పాఠం మధ్యలోనే లేచి కాబట్టి ఏమిటి మీరనేది అయితే ఇప్పుడు మేమందరం ఇప్పుడే బ్రహ్మ అయిపోయావా అని అడిగాను అంటే నేనున్నాను మీరు ఏమీ అయిపోలేదు మీరు బ్రహ్మయే అయి ఉన్నారు అని నేను చెప్తా అయితే మరి వాళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ అయోగ్యులు మీ అభిప్రాయమా అంటే మీరు అదేదో మీరు సెటిల్ చేసుకోండి సెపరేట్ కానీ మీరు బ్రహ్మ అయి ఉన్నారు అంత మాత్రమే నేను మాట్లాడుతున్నాను అంతే నాకు తెలుసు మిగతా విషయాలు వీడియో సెటిల్ చేసుకోండి అంటే ఆయన చెప్పడానికేండి వేదాంతం చెప్పడానికేమి వేదాంతం చెప్పచ్చు కానీ లైఫ్ లేరు వేదాంతం వేరు అది శ్లోకం అర్థమైందని శ్లోకం మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసింది కదా ఇప్పుడు శ్లోకం చూసేటం బోధే క్య అనుభవం ఎస్థన్ బోధే యన జాయతే తోధే శాస్త్రోష్టం సమాతి బోధ అంటే తెలివి ప్రజ్ఞానం ప్రజ్ఞానం అంటే బోధ అని పేరు ఈ బోధ అనేది బోధ వేరు చిన్న చిన్న చిన్న జ్ఞానములు మనకు కలుగుతూ ఉంటాయి జ్ఞానము అనండి అది వేరు ఘట జ్ఞానము పట జ్ఞానము పుస్తక జ్ఞానము ఇది వేరు అవన్నీ వేరువేరు జ్ఞానాలు ఘట జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ఆ ఘటను చేసి కన్ను చూసినప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది మనస్సు ఇంకో రోడ్డుకి చెదిరినప్పుడు ఘట జ్ఞానం ఏమవుతుంది పోతుంది కాబట్టి ఘట జ్ఞానము పుట్టి గిట్టుతుంది తర్వాత ఘట జ్ఞానము ఇట్ ఈజ్ కాజ్ డే అది అది అది కార్యము జ్ఞానానికి కారణం ఏమిటి అంటే ప్రమాణము ఏమిటి కన్ను మనస్సు మనస్సు కన్ను కలిసి ఘట జ్ఞానాన్ని కలిగిస్తాయి కాబట్టి ఘటజ్ఞానము కార్యము మనస్సు కన్ను కారణము అలాగే ఘటజ్ఞానము పుట్టి గిట్టుతుంది కాబట్టి అది లష్పదము ఓకే కానీ బోధ ఉన్న చూసారా వెలుగు లోపల ఉండే తెలివి బోధ అంటే ప్రజ్ఞానము అది పుట్టదు ఉంటుంది గిట్టదు ఉంటుంది దాంట్లో కాలము లేదు దేశము లేదు అది మరో దాని వలన ఉత్పన్నము చేయబడేది కాదు అది కార్యము కాదు ఘటజ్ఞానము కార్యము కాదు అది కార్యము కాదు కారణము కాదు అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ నాట్ కాస్డ్ బై ఎనిథింగ్ ఎల్స్ ఇట్ ఇట్ డజంట్ కాజ్ ఎనిథింగ్ ఎల్స్ ఇట్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ టైమ్ ఇట్ ఈజ్ It is not within space. It is. It is not born. It is. It will not die. It is. Abodha. It is. Put around. This is a good idea. It is a good idea. It is a good idea. Taravata. Gata jnana. It is a good idea. It is a good idea. తెలియవాడను నేను జ్ఞాత అనే అనే జంట ఉంటుంది అనే ద్వైతము దాన్ని ద్వైతము ఉండాలి ఆ భేదము ఉండి తీరుతుంది ఎందుకంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ నోవర్ మాత్రమే నోన్నుని తెలుసుకుంటూ ఉంటాడు మీరు మిమ్మల్ని మీరు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా గ్రహించినప్పుడు మాత్రమే ఇది ఘటము ఇది పటము అనే భేదాలు చేత తెలియబడుతూ ఉంటాయి అర్థమైందండి మిమ్మల్ని మీరు ఒక దేహాభిమానము గల పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా స్వీకరించకుండా ఇది ఘటము నాకేత తెలియబడుతోంది నాకంటే భిన్నంగా ఉన్నది అనే అనుభవం కలగదు కాబట్టి ఘటానుభవము పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వానుభవంతో పాటే కలుగుతుంది అదండు కలిసియే కలుగుతాయి అంటే చూడబడేది ఉంది అంటే చూచేవాడు ఉన్నప్పుడే చూడబడేది ఉంటుంది చూడబడేది ఉన్నప్పుడు మాత్రమే చూచేవాడు ఉంటాడు దిస్ ఇస్ ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మనకి అది ఎప్పుడో అనుభవానికి వస్తూ ఉంటుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఇన్ ఎవ్రీ కాగ్నిషన్ మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే దానిని అనుభవానికి తెచ్చుకునే బోధయందు ఆ ఖండితత్వము ఆ డివిజన్ ఉండదు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఖండితముగా ఉంటుంది డివైడెడ్ గా కానీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్లని ప్రకాశింపజేసేటువంటి ఆ ప్రజ్ఞానం ఏదైతే ఉన్నదో దాని ఎందుకు ఖండితత్వము ఉండదు అది దాని బోధ అంట ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు ధ్యానం చేశారనుకోండి ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం అంటే లేదా అంత ధ్యానం ఇలా మంత్రజపము ధ్యానం కాదు దానికి ఉండే స్థానం దానికి కానీ ప్రస్తుతం టాపిక్ ఏమిటంటే మనస్సు నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటుంది మీరు లోపల శాంతముగా సైలెంట్ గా ఇన్నర్ సైలెన్స్ లో ఉంటారు ఇన్నర్ సైలెన్స్ లో ఉన్నప్పుడు ఆ ఆ క్షణములు ఎన్ని క్షణములు మీరు ఇన్నర్ సైలెన్స్ తోటి ఉంటారో అన్ని క్షణములను మనం ఏమని చెప్పవచ్చు అద్వయ అనుభవ క్షణములు అని చెప్పవచ్చు అక్కడ మీరు ద్వైత అనుభవానికి రాదు భేదవ అనుభవానికి రాదు భేదవ అనుభవానికి రావాలంటే మనస్సు కదిలి ఇది దృశ్యము నేను ద్రష్ట అనే డివిజన్ కలగాలి ఆ డివిజన్ పుట్టాలంటే మనస్సులో మీకు చలనం వచ్చినప్పుడే ఆ డివిజన్ వస్తుంది ఆ డివిజన్ లేకుండా అంటే మనస్సులో చలనం లేకుండా ఉన్నప్పుడు మీకు ఈ ద్వైతం అనుభవానికి రాదు మీరు యూ రిమైన్ ఇన్ ద సైలెన్స్ ఇంగ్విచ్ దేర్ ఈస్ నో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అది ఫాలోయింగ్ గా ఓకే వాటికే పేర్లు ఏమిటి ద మూమెంట్స్ ఆఫ్ నాన్ డ్యూవాలిటీ అయితే నాన్ డ్యూవల్ మూమెంట్స్ అద్వయ క్షణములు అద్వయ అనుభూతి క్షణములు దానికి మెడిటేషన్ అంటే కాబట్టి మెడిటేషన్ అనగా ఏంటి భేదము లేని సకల భేదములు విలీనమై ఉన్న ఆ తెలివి ఎందు ఉండు తెలివి అయి ఉండుట దట్ ఈస్ ది కాబట్టి ఎ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ నాన్ ఇన్ డ్యువాలిటీ మెడిటేషన్ ఉంటారు సపోజ్ ఆ మూమెంట్స్ మరింత నిస్తారంగా ఉన్నాయనుకోండి ఏమో కొన్ని కొన్ని పది రెండు నిమిషాలు అర నిమిషము అలా కాకుండా లాంగ్ గేటెడ్గా మీకు ఆ మూమెంట్స్ చాలా స్టెబిలైజ్డ్గా ఉన్నాయనుకోండి టైం ఫ్యాక్టర్ అక్కర్లేదు ఆ మూమెంట్స్ బాగా స్టెబిలైజ్ అయ్యాయనుకోండి దాన్నే సమాధి అంటారు అర్థం ఏంటండి ధ్యానము సమాధి ధ్యానము అంటే ఏమిటి దృష్టాదృశ్యము అనే భేదము లేని అద్వయ అనుభవము ఉన్న అద్వయ అనుభవ రూపమైన కొన్ని క్షణములకు ధ్యానము అవుతాయి ఆ కొన్ని క్షణములు బాగా స్థిరమైపోతే అదే ధ్యానానికి సమాధి ఓకే కాబట్టి ఆ బోధ ఆ ప్రజ్ఞానము అది అద్వయము అనుభవ రూపము అద్వయము సో ఇంతసేపటి నుంచి నేను బిల్డప్ దేనికి బిల్డప్ చేశానంటే ఆ ప్రజ్ఞానము అనేది బిల్డప్ చేశాను ఆ ప్రజ్ఞానమే ఆత్మానుభవే మీలో ప్రజ్ఞానం ఉన్నదా లేదా ఉంది మీకు ఆత్మానుభవం ఉన్నదా లేదా ఉంది మీరు అలా చెప్పాలి అంతే తప్ప ప్రజ్ఞానం ఉండదండి కానీ ఆత్మానుభవం లేదు అని మీరు అన్నట్లయితే మీ దేశాస్త్రము కూడా మిమ్మల్ని ఉద్ధరించలేదు కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుందో చెప్పండి నేను ఆత్మను ఎలా చేరుకోవాలో చెప్పండి అంటే ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు నేను ఆ నేను యొక్క మూలము ఆత్మ మీరు ఆత్మను చేరుకునే ఉన్నారు కొత్తగా చేరుకుంటా అన్నది సంభవము కానే కాదు అని చెప్పి ఆయన దగ్గరికి పరిగెత్తికెళ్ళి మాకు ఆత్మను చేరుకునే ప్లస్ ఆశీర్వదించండి అంటే ఆయన లేవరు నేను ఆశీర్వదించలేను ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఆత్మస్వరూపులయ్యే ఉన్నారు మీరు అనుభవ రూపమైన ఆత్మ నుంచి ప్రక్కటి జరిగి ఉండడం నన్ను ప్రశ్నడగడం అన్నది సంభవమే కాదు ఏది మీరే అడిగి ఉన్నారో దానిని మీరు కొత్తగా చేరుకున్నట అనేది సంభవము కాదు మీరేం చేయాల్సి ఉంటుందంటే నాకు ఆత్మానుభవము లేదు అనే డినయల్ ఏది కలదో ఆ డినయల్ నుంచి మీరు బయటపడాలి నేను ఇందాక ఆ డినయల్ వెనక్కాలున్న సైకాలజీని చెప్పాను మీకు వై డు యూ డనై మీరు ప్రజ్ఞానము మీరు కాబట్టి మీరే పరమాత్మ స్వరూపులు దాన్ని మీరు ఎందుకు డినై చేస్తున్నారు మీ యొక్క డివినిటీని మీరు ఎందుకు డెనై చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో నన్ను చెప్పమంటారా దాని సైకాలజీ ఒకటి చెప్పుకుంటారా మీరు ఏం చేశారంటే నేను ఫలానా పుట్టాను ఫలానా గోత్రము వంశము కులము వర్ణము వర్గము అని మీరు ఈ ఆ పరిచ్ఛిన్నత్వాన్ని బాగా బిడించు కూర్చున్నారు You don't want to move one inch away from that. Therefore, nak ātmānu bhavamu ne duvāni denai chashto kūtvanātna. And then, we are denai-vanakkal on the psychology of it intae, suppose, nak ātmānu bhavamu kaladu, antai yamotunni āprajñāname brahma hai koku. antai yamotunni ādivinity, ādaivatvamu ne naikota. Then you coulda me ira denai chashtan. Endi tani? దేవుణ వైకుంఠంలో ఉంటాడు చతుర్భుజిగా ఆయన్ని ఉపాసన చేస్తే మన కోరికలు తీపి స్టార్ట్ అయ్యే తప్ప నేనే ఆయన్నంటే ఏం అని మీరు తర్వాత ఆయనేమో లక్ష్మీపతి నేనేమో ఇంకొక ఆవిడికి భర్తను అని ఇంతల్లాగా మీరు ఆ దేవుణ్ణి ఫిక్స్ చేసంలో కూర్చోబెట్టి ఆ కారణంగా మీరు మీ యొక్క దైవత్వాన్ని డినై చేస్తున్నారు అది ఏబుల్ అదొకటి ఇంకొక హేతు ఆత్మానుభవాన్ని డెనై చేయడానికి మరొక హేతు ఉంటుంది అదేమిటంటే మీకు ఘతము తెలుస్తుంది పటము తెలుస్తోంది దేవాలయానికి వెళ్తారు దేవుడు తెలుస్తూ ఉంటాడు ఆ దేవుడికి ఎవో మహిమలు ఉన్నాయి అవి ఎవరో చెప్తారు మీకు తెలుస్తాయి పురాణాలు కథలు వింటారు అదేమిటి ఈ మహిమ ఉంది తెలుస్తూ ఉంటుంది అన్నీ తెలుస్తూ ఉండడానికి మీరు అలవాటు పడతారు ఆత్మ ఆ పరమాత్మ నాకు తెలియాలి కదా తెలియటం లేదు కదా అని తెలుస్తూ ఉండేది దృశ్యము జడము నశ్వరము అవుతుంది మీరు తినోపనిషత్తు జరగరు కదా నేదం ఎదిదం ఉపాసతే ఇదిగో ఇది దేవుడు అని నీవు ఉపాసన చేసేది తత్కాలం ముందు ఏదో ఒక ప్రయోజనాన్ని అది తీర్స్తే తీర్చుగాక కానీ అది అది యథార్థమైనటువంటి బ్రహ్మ కాద ఎందుకంటే యథార్థమైన బ్రహ్మ ఇది అని తెలియబడేది కాదు అది తెలివియే స్వరూపముగా గలది ఇట్ విల్ నాట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై యూ అది మీ అనుభవంలోకి వచ్చేది కాదు అది మీ యొక్క విజ్ఞానము యొక్క పరిధిలోకి వచ్చేది కాదు దట్ ఈజ్ అనదర్ రీజన్ ఏమిటి అది నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి నేను దాన్ని పట్టుకోవాలి నేను ఆత్మని పట్టుకోవాలి అని మీరు ఆత్మ గురించి వెతుకుతూ ఉన్నంత కాలము మీకు ఆత్మ దూరంగానే ఉంటుంది ఎందుకంటే మీరే ఆత్మస్వరూపులయండి మీరు ఆత్మని ఎప్పుడైతే వెతుకుతారో ఆ వెతకటం వల్లనే మీకు ఆత్మ దూరం అయిపోతుంది ద మోర్ ఎఫర్ట్ యు మేక్ ద మోర్ అవే ఫ్రమ్ ద ట్రూత్ యు ఆర్ కాబట్టి ఏం చేయాలి యూ షుడ్ స్టాప్ ఎఫర్ట్ టు నో ఆత్మన్ వీ షుడ్ స్టాప్ ఆల్ ది ఎఫర్ట్ టు నో ఆత్మన్ అంటే అర్థం ఏంటి అంటే పాఠం మానే క్లాసు మానేమని కాదు క్లాసు మానేస్తే ఇంకా అసలు ఏమీ లేదు అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నేను ఆత్మని తెలుసుకోవాలి అనేటువంటి ఆ searching attitude, seeking attitude nu మీరు drop చేయాలి అది మీరు డ్రాప్ చేసే వరకు మీకు ఆత్మానుభవము కలుగునే కలుగు దట్ ఈజ్ అనదర్ రీజన్ అంటే ద ఎఫర్ట్ ద ఎఫర్ట్ ఇస్ ద మేజర్ బ్లాక్ ఆ ఎఫర్ట్ మీరు అంత చదువు ఎఫర్ట్ కావాలి క్రాస్ వెళ్ళడానికి ఎఫర్ట్ కావాలి వేదాంతం చదువుకోవడానికి ఎఫర్ట్ కావాలి ఇంత ఎఫర్ట్ చేసి చేసి చేసి చేసి చేసి అప్పుడు మీరు తెలుసుకుంటారు ఏమని ఎఫర్ట్ వల్ల లభించేది ఆత్మ కాదు అని పరిగెత్తితే సుఖం లేదు అని ఎవరు తెలుసుకుంటాడు ఓ కొంతకాలం జీవితంలో పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఆపులు తెలుసుకుంటాడు పరిగెత్తితే సుఖం లేదు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలు అనేది ఎవరికి తెలుస్తుంది పరిగెత్తిన వాడికే తెలుస్తుంది నిలబడి పరిగెత్తకుండా ముద్దులా నిలబడి ఉన్నవాడికి అది తెలియదు